పరుషులకు దేవాల్ అబ్రహాం ఇస్ వదనాలు తండ్రి ఈ యొక్క గరిష్ట కాలమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవులెక్కలో నిలబెట్టి ఈ యొక్క నూట్ల దినంలోనికి నడిపించినారు మిమ్మల్ని స్మృతించిలాగన మిమ్మల్ని కనపరిచిలాగనా మీరు ఈ మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రభావా మీ యొక్క వాక్యాన్ని మేము తినేసి సిద్ధపడుతుండగా మీ యొక్క పక్షుగాత్మ నీకు మాకు దయచేయండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించి దాన్ని మా జీవనలో అవలంబించుకుని అనుభవపూర్వకంగా మీ యొక్క నీతి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని మీ రాక వాళ్ళు మమ్మల్ని ఏ శుక్రిస్తు పరిశ్రమ నామం ప్రార్థించినా తండ్రి దేవుని యొక్క కార్యములు అద్భుతములు మన జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు దేవుడు అద్భుతాలు చూస్తా ఉంటాం డాక్టర్ అంజయ్య జీవితంలో చూసినాం డాక్టర్ సంపత్ గారి జీవితంలో చూసినాం దేవుడు చేసిన అద్భుతాలు ఆయన అను విధాము కలిగిన దేవుడు మన అదే జాలి అదే దయా చూపిస్తూ నడిపిస్తున్నవాడు ఆశ్చర్యంగా రావడం సంతోషకరం నేను ఎప్పుడూ రావాల్సింది మీ ప్రాంతానికి కనీసం ఆరు సంవత్సరాల నేను రావాల్సింది నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే దేవుడు ఎందుకు ఆరు సంవత్సరాలు ఆయుధం చేశాడు నడిపించడానికి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు ప్రతి దానికి సమయం గలదు అన్న వాక్యం జ్ఞాపకం వస్తుంది ఆరు సంవత్సరాల తర్వాత మీరు దేవుడు యొక్క వాక్యాన్ని తినడానికి సిద్ధపడుతున్నారు ఈరోజు దేవుడు ఏ విషయాన్ని మీకు బయటపరచబోతున్నాడో ఆరు సంవత్సరాల క్రితం పౌరుషత్ సిద్ధపడలేదేమో అంత కొడుకు బహుశా దేవుడు ఆలస్యంగా మమ్మల్ని ఇక నడిపించుండేమో అని అనుకుంటున్నాం రెండు వేల పదనాలుగవ సంవత్సరం రావాల్సింది అప్పుడు సరే మన ప్రయత్నము మటుకు మనం చేస్తా ఉంటాం ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున అతను నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఈ రోజు మంచి దినము ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆయన సంకల్పం ప్రకారంగా మనమందరం ఇక్కడ కూరుకుని దేవుని వాక్యాన్ని జా ఉన్నారు ప్రతి ఆదివారము అనేకమైన వాక్యాలు వింటా ఉన్నారు ఉదాహరణకి సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు మీరు దేవుని వాక్యాన్ని దేవుడి సరదలు వింతృహించండి ఆదివారాల లు మీరు ధ్యాస్తున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం తీసుకోండి జ్ఞాపకం రాసిన పత్రిక మొదటి అధ్యాయం దీనిక చదివారు మీరు ఇందాక చదివాడు జాగ్రత్తగా వినా కావాలంటే మీరు రాసుకోండి కానీ ఇప్పుడు ఓపెన్ చేసి చదవకండి నేను చదవట మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీరు కేవలము మీ మనస్సుని ప్రభు మీద కేంద్రీకరించుకుని చెప్పబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని స్వీకరించాయి మీ తది అది అందుకో మీరు వచ్చారు ఇంకొకసారి ఇక్కడ ఎందుకంటే రకరకాల ప్రాంతాలు తిరిగే వాళ్ళము కాబట్టి ఈ ప్రాంతానికి నేను రాకపోవచ్చు కాబట్టి దినము ఖచ్చితంగా మీ కొరకు ఏర్పరచబడ్డ దినము ఈ వాక్యాలు కూడా మీరు చెప్పబడుతున్నాయి జాగ్రత్తగా వినేవి వీటిని రికార్డింగ్ చేస్తున్నాము కాబట్టి ఇంటర్నెట్ లెక్క దొరుకుతాయి మీరు ఎప్పుడన్నా వినచ్చు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసిన కూడా విన్నచ్చ చివరికి చెప్తాను ఏడీటీగా చేసుకోవాలని యాభో రాష్ట్రం పదిరిగా మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చనము ఇందాక ధనించారు ఏమని ధరించారంటే మీరు అనేక మాటలు అనేక పర్యాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు మీరు వింటున్నారు కాని వాటి జీవిస్తలేరు అని హెచ్చరిస్తున్న ఎందుకు జీవిస్తలేరు అన్నప్పుడు తర్వాత ఇంకొక రెండు వాక్యాలున్నాయి ఎందుకు మీరు వాళ్ళ ప్రకారంగా జీవిస్తలేరు యాభై రెండు వారాలు సమాజానికి మీరు వింటున్నారు మీకు యాభై రెండు వారాలు వాక్యాలు జ్ఞాపకంకున్నాయి ఏ రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు ఒకసారి పరిశీలించుకోండి మిమ్మల్ని మీరు ప్రతి వారము ఒక వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారు ఒక గంట అర్ధ గంట లేక నలభై నిమిషాలు అవన్నీ ఈ వీటిని గురుదాగ రాసుకున్నారా వాటిని జ్ఞాపకం తీసుకోగలుగుతారా లేదు అందుకే అక్కడ జ్ఞాపకం గొప్ప అంటారు మీరు వాడిని మరిచిపోవద్దు మీరు వింటున్న వాక్యాలని మరిచిపోవద్దు అని అక్కడ చెప్తున్నారు ఎందుకంటే మరిచిపోయే వాళ్ళు మోసపోదరు అనే రాబడి జీవించకపోతే మీరు మరిచిపోతారు మరియు మోసపోతడు మోసపోవడం అంటే అర్థం కదా తెలుసా మోసపోవడం అంటే పర్లోక రాజ్యం స్థానము పొగట్టుకోవడం పర్లోక రాజ్యంలో అడుగు జీవితం మోసపోవడం ఆయన తిరిగి వచ్చినప్పుడు నీ వంతులో నువ్వు స్థితిలో ఉండడం మోసపోవడం కాబట్టి మీరు మోసపోకుండా ఉండాలా అంటే మీరేం చేయాలా ఆ ఒక్క వాక్యాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోండి మీరు చదువుతున్న వాక్యాలు మీరు వింటున్న వాక్యాలని లెవెలు వేసుకోవాలా ధ్యానించాలా రేపటి నుంచి మళ్ళీ ఆదివారం వరకు వాటిని అనుకోకపోవడంతో చూసుకోవాలి జీవితంలో అమలు పరచుకోవాలా అమలు పరచకపోతే మీరు కచ్చితంగా మర్చిపోతారు వచ్చే ఆదివారం ఇంకొక వాక్యం సోమవారం వరకు జ్ఞాపకం ఉంటది సోమవారం మధ్యాహ్నం నుంచి మర్చిపోతున్నందుకు ఈ లోకాధి తనని జీవిస్తా ఉంటాం కాబట్టి కాబట్టి యాకోబు భక్తుడు మన ప్రభుకి సహోదరుడు కదా చిన్న సహోదరుడు యాహోబు భక్తుడు తనకి పదకొండు మంది తమ్ముళ్లు పదకొండు మంది తమ్ముళ్లలో ఒక్కడే అతన్ని వెంబడించాడు మీరు భాగం మన ప్రభు ఈ ఉన్నప్పుడు పదకొండు మంది తమ్ముళ్లలో ఒక్కడైన యాకోబు అతన్ని వెంబడించి పది మంది తమ్ముళ్లు అతన్ని రక్త సంబంధికులు ప్రభుత్వే రక్త సంబంధి ఆత్మీయ సంబంధిగా తయారై మన ప్రభుత్వించి చివరి వరకు ఆయన కొరకు జీవించగలిగిన మన ప్రభు తల్లి చివరి వరకు ఆయన జీవించగలిగింది ఆయన సేవ చేయగలిగింది ఆయనకు ప్రార్థన చేయగలిగింది ఆ పోస్తకాలను మీరు మొదటి రెండు మూడు అధ్యాయంలో ఆమె రుచి రాబడలేదు కాబట్టి ఈ రోజు చెప్పబడ్డ వాక్యాలని మీ జీవితంలో మరిచిపోకుండా వాటి ప్రకారంగా జీవిస్తే మీకు లాభము లేకపోతే మీరు మోసపోయే అవకాశం ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను సువార్తలో ఒక కథాన్ని ఒక విషయాన్ని తెలియస్తా మీ తండ్రి తెలిసిన విషయం అది యోహాను సువార్త ఇరవై ఆరవ వచనం నుంచి రెండు మూడు వచనాలు చూస్తాం మనం యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుంచి సాధారణంగా ఈ వాక్యాన్ని ధ్యానించారు సంఘాలలో ఈ ప్రాంతంలో కూడా వీటిని ధ్యానించారు ఎందుకు ధ్యానించాలంటే నాకు తెలియదు ఇంతకాలం మీరు ధ్యానించలేదు కాబట్టి బహుశా మీరు ధ్యానించదు నాకు తెలియదు ఒకవేళ నిజంగా గ్రహించకపోతే ఈరోజు వారిని పరిశీలించుకోండి ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పబడుతున్నాయి ప్రతి ఆడవాళ్ళను మనం బహుశా వచ్చినప్పుడు దేని కొరకు వస్తున్నాం ఇందాక ఆ బ్రదరు శేఖర్ గారి అనేకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా మీ లక్షణి కొనసాగించుకోవాలని తీవ్ర రాష్ట్ర పాత్రికల్లో చూస్తున్నాం కదా రక్షణని కొనసాగించుకోవాలా లేకపోతే దాన్ని పోగొట్టుకుంటారు రక్షణ పోగొట్టుకుంటారు అన్నది వాక్యం ఆ వాక్యం రాసుకున్నా దాన్ని చూపించాను కేవలం జ్ఞాపకం చేస్తా ఉంటాను రక్షణని కొనసాగించుకోకపోతే దాన్ని పోగొట్టుకుంటారు మనుషులు చివరి కాలంలో మనం ఉంటున్నాం యుగ సమాప్తి చివరి అంచు పొలం వచ్చేసినాం అని రాకడానికి సూచనలు అన్ని మేరతున్నాయి కాబట్టి నీవు జాగ్రత్తగా నీ రక్షణ కొనసాగించుకోకపోతే బల నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి దాసురాలా అన్న పేరుకుంటావు అవి పోగొట్టుకోకుండా ఉండాలంటే మీరు రక్షణని కొనసాగించుకోవాలా మీ వంతులకు నిలవాలా మీ పిలుపును నిశ్చయం చేసుకోవాలా మీ ఏర్పాటును నిశ్చయం అనేది వాక్యం నేను మీకు కానీ ఇరవై ఆరో ఏమనుంది అంటే మన ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏది నా మాట ఎస్ ఎవరి మాట్లాడుకుంటూ ఇప్పుడు మీరు సూచనలను చూసిన వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెలుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నిశ్చయంగా చెప్తున్నారు కొంచెం మీరు రొట్టెలు భుజించిన వలన నన్ను వెతుచున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఆయన మాట తప్పని వాడు ఆయన చెప్పిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లోకం అంతా దేని వైపు ప్రభు రెట్టుకుతున్నది ఐదు వద్ద రెండు చేపల కదా నీకు తెలుసు కదా అది జరిగినా అంటే రాబడ్డ వాక్యం ఏది ఐదు రెండే రెండు చేపలు చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం సండే స్కూల్లో వింటున్నాము ఆదివారంలో వింటున్నాము రకరకాల ప్రాంతాల్లో వింటున్నాం మన ప్రభు చేసిన అద్భుతమే కరెక్ట్ పది ఆ ఐదు రెండు రెండు సేపళ్ళు తిన్నాక జరిగిన విషయము ఎక్కడా ధ్యానించారు నేను ఎక్కడ విన్లే ఏ సంఘటన చెప్పబడ వినలేదు ఏ బైబుల్ పుస్తకాలలో వినలేదు ఏ టీవీ ప్రోగ్రాన్స్ చెప్పబడ వినలేదు కానీ ఈ విషయము మీకు ఈరోజు అర్థం కావాలా నాకెందుకు దేవుడు ఈ విషయాన్ని చూపించి నాకు చూపించిన దేవుడు చూపించరా తప్పగా చూపిస్తాడు ఎందుకు చూపించారు బాగా మీరు దేని గురించి దేని విషయమై దేని కొరకు ప్రభుత్వం వెతుకుతున్నారు ఈ లోకం అంతా మతపరమైన జీవితంలో ఉన్న బిడ్డలందరూ దేని కొరకు ప్రభుత్వ ప్రభుత్వ ఇదే జీవం పొందుకోవడం కొరక లేక ఈ లోకంలో దేవు సంపాదించుకున్నాం ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలన్నా తపలలో తాపంతంలో ఆయన వెతుకుతున్నారా దేవుని సమృద్ధిగా ఆశ్రయిస్తారంటే ఆ సంఘాలు నిలిపోతాయి దేవుడు పెద్ద దృఢమయోగంతున్నాడు దేవుడు ఒక పెద్ద కాలయోగంతున్నాడు అంటే ఆ సంఘాలు నిండిపోతా ఉంటాయి కేవలం రక్షణ గురించి చెప్తే ఎవరు వినడు అటువంటి కాలానికి మనం చిధపడుతున్నాం ఇది సమాప్తిలో ఆ రీతి ఉంటది ఒక మిషన్ జ్ఞాపకం చేస్తా ఎందుకంటే జ్ఞాపకం వస్తుంది మన పద పుట్టినప్పుడు ఆయన పుట్టే సమయాన్ని ఇస్రాయల్ పేరు ఎవరైనా గ్రహించగలిగింద్రా ఎన్నో ప్రవత్సరాలు చెప్పబడ్డాయి ఆయన పుట్టలకు సంబంధించినవి ఇంచుమించు ఆరు వందల సంవత్సరాలున్నాయి ఆయన పుట్టుక సంబంధించినవి పాత నిల కాలంలో గంధంలో కానీ ఆయన పుట్టుతున్నప్పుడు ఎవరైనా గుర్తించగలిగింద్రా కేవలము రెండు కుటుంబాలే గుర్తించగలిగాయి ఆయన పుట్టుక సంబంధించినవి ఈ విషయం ఎవరు చెప్పరు దేవుని యొక్క ఆత్మ అభిషేకము నీకున్నప్పుడు ఆయన ఆత్మనే దీని అన్నింటినీ బయలుపరుస్తా ఉంటాడు ఆయన పుట్టినప్పుడు కేవలం వెంట పుట్టుకు వాళ్ళే ఆయన పుట్టుకలు గ్రహించగలిగిన మెస్సయ కుటుకుల అన్న విషయాన్ని నేర్చుకోగలిగిన మొత్తం దేశం అంతా మరిచిపోయి ప్రవచనాలు ఇస్రాయల్ ప్రజలందరూ మెస్సయ పుట్టుకలకు సంబంధించిన విషయాలను మరిచిపోయినారు లోకాతీతంగా జీవించినారు ఆందరంగా జీవించినారు సమృద్ధిగా యోగంలో ఏదో సాధించుకున్నారు సంపాదించుకున్నారు ఆయన పుట్టినని మర్చిపోయినారు ఆయన పుట్టిన సమయానికి ఎవరు ఇవ్వలే ఏ గృహంలో స్థలం ఇవ్వలే తలుపులు పూజేశారు మొహం మీద మరి ప్రసవించే సమయానికి ఎవరు తలుపు ఇవ్వలేదు గది స్థలం ఇవ్వలేదు అంత కఠినంగా దేవుడి తయారైనారు ఎప్పుడు ఆయన పుట్టే టైంకి ఆయన మొదటి రాకడే సమయం అదే విధాంత రెండవ ఆకర సమయంలో ఉంటది అని ఆయన చెప్పాడు మనుషులు వాళ్ళు ఆయన ప్రేమను ఈ లోకంలో ఆయన కరులో చూపించిన తన ప్రేమ ఆయన తిరిగి వచ్చినప్పుడు చాలా చిన్న గుంపే ఆ యొక్క రాకలను అని ఆయన జ్ఞాపకం చాలా చిన్న ఆ గుంపులో నువ్వు ఉంటావా అన్న తీర్మానం నీకు అవసరం లేదు మీరున్న వాక్యా మంచిగా ఉంటే బహుశా తగ్గిపోవచ్చు ఇస్రాన్ దేశం రెండుగా విభజిపబడింది పాత నిమాణ కాలంలో ఒక గుంపు దేవునికి సన్నిహింధ ఉంది ఇంకొక గు్రూపు దేవునికి దూరంగా ఉంది తాజా ఉత్తర దిక్కున ఇస్రాన్ వాళ్ళందరూ దక్షిణ దిక్కున యూరాత్రం రెండుగా సంఘం పాత కాలంలో మీరు అనొచ్చు ఈ రోజు అసలు ఏది కదా అందరూ కమిటీ స్వీకరిస్తారు కదా అందరూ కమిటీ చూపిస్తారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మతస్థ వార్త మనం చూస్తాం ఈ విషయం ఎక్కడ చూస్తాను చెప్పండి చూడండి మత చెప్పారు ఎక్కడుంది చెప్పండి పది మంది కళలకు సంబంధించిన బోధ ఇరవై జ్ఞాపకం చేసుకోండి మత్సరువాత ఇరవై ఐదవ అధ్యాయంలో పది మంది కళ కన్యకలకు సంబంధించిన బోధ ఉంది మన ప్రభు వచ్చే సమయానికి ఆ పది మంది రెండుగా విభజిపబడ్డారు ఐదు మంది బుద్ది బుద్ది గలవారు ఐదు మంది బుద్ది లేనివారు విభజింపబడ్డారు ఆయన ఈ లోకానికి వచ్చే సమయానికి క్రైస్తవ సంఘము ప్రపంచమంతట రెండుగా విభజింపబడుతుంది మన ప్రభుత్వ మాట మొదటి పుప్పు బుద్ధి కలిగిన రక్షణ అనుభవంలో ఉండాలనుకుంటుంది కలియకనే పశువుతలు ఉండాలనుకుంటుంది సిద్ధిస్తుంది పాటలు మాడుతుంది వాక్యాన్ని చదివిస్తుంది కానీ బుద్ధి లేదు బాగా తగ్గుతుందా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎంతే గుప్తములైనవి అంటే వాళ్ళ ప్రభులనే ఉంది ఆయనకి బుద్ధి లేదు ఆ ఐదు మంది కన్యాకలకు బుద్ధి ఎందుకు లేదు ప్రభు లేడు ప్రభు బుద్ధి కదా సమస్తం ఆయన గుప్తములు ఉన్నాయి నువ్వు ఆయన నీకు బుద్ధి అవుతాయి మరి ఆ కన్యాకర ఎందుకు బుద్ధి లేదు ఎక్కడ విడిచిపెట్టి ప్రభుని ఎక్కడ పోగొట్టుకున్నారు ప్రభుని వాళ్ళ రక్షణని ఎక్కడ పోగొట్టుకున్నారు వాళ్ళు ఆయన వచ్చే టైంకి వాళ్ళు కొనిగి అక్కడ కొనికని తెలిచారు అందరు కొనికి నిద్రించారు బాధార్థం తీసుకుని కొడుకు అంటే ఇది నిద్రించడం అంటే మనుషుల కనిపి తట్టు తిరిగినప్పుడు తిరిగినప్పుడు మనుషులు కొనికి నిద్రిస్తారు మన భూమితో కూడిన బోధ అని ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తా ఉంటారు చెప్పబడ్డ వాక్యం బైబిల్లో ఉంటా లేదా అని పరిశీలించకపోతే మోసపోయే అవకాశం ఉంటది అందుకే అపోస్తకాలను మనం చూస్తాం వీరు కంటే గదురు అది సాక్షాపారు దేవుడి నుంచి ఎందుకు చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని పరిశీలించారు ఇది వల్ల కలిగిందా దాన్ని పరిశీలించకపోయే మోసపోయే అవకాశం ఉంటుందని తనకు తెలిసి బైబిల్ అంతట్లో దశ సంఘస్థులు చాలా తెలియని బైబిల్ జ్ఞానంలో ప్రవీణులు కానీ వారికంటే దం పొంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా దేవి వాక్యంలో నువ్వు ప్రావీణ్యత పొందాలా దెయ్యండు ఎరికి సాక్ష్యం పొందే మీరు కూడా అటువంటి సాక్ష్యం ఆయన పొందాలా ఆయన ద్వారా పొందాలా అటువంటి సాక్ష్యం పొందాలంటే వివిధ వాక్యాలను మర్చిపోతే పొందుతారా విధ వాక్యాల ప్రకారంగా జీవించకపోతే పొందుతారా విధ వాక్యాలను జ్ఞాపకం చేసుకుని అనుకూలతంగా ప్రకటించకపోతే పొందుతారా మూడు పాయింట్స్ మీరు వింటున్న వాక్యాలు మర్చిపోతున్నారా మర్చిపోవట్టు ప్రతిదీ డెవలప్ చేసుకోరా ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవాలా మీరు ఎన్ని వాక్యాలు చెప్పబోతాయో అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలా రేపటి నుంచి శనివారం వరకు వాటి అన్నిటికీ లేకపోతే మీ బాధార్థం చేసుకోండి విడుదల విశ్వాసం కలుగుతుంది కదా మీకు వాక్యము కయలుపరచబడ్డప్పుడు మీ విశ్వాసము అంచరించుకుంటావుతుంది ఎప్పుడు దాని ప్రకారంగా జీవిస్తేనే మీరు విని మర్చిపోతే మీకు విశ్వాసం వస్తారా ఎట్టి పసు అందుకే మన ప్రార్థులకి జవాబు వస్తారు ఎందుకు ఈ విషయంలో ఎన్నో ఆలస్యాలు అయిపోతున్నాయి మీ జీవితంలో రావాల్సిన అద్భుతాలు ఎందుకు ఆలస్యాలైపోతున్నాయి మీ విశ్వాసాన్ని మీరు పరిపక్వం చెందుతలేదు మీ విశ్వాసం సంపూర్తికి ఎదుగుతలేదు ఎందుకు ఎదుగుతలేదు వివిధ వాక్యాలు మరచిపోతే ఎదగదు ప్రతి వాక్యాన్ని మీరు నెమరు ధ్యానించాలా పరీక్ష కూడా ధ్యానించారా మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు సైన్స్ ఇవన్నీ జరిగిస్తారు కదా బాగా అవి కథించిపోతాయి పరిశోధన మర్చిపోతాం కానీ ఇవి శాశ్వతంగా ఉండేవి కదా బైబుల్ వాక్యం మూడున్నర సంవత్సరాల నుంచి జాగ్రత్తగా భద్రత పరచబడ్డాయి పుస్తకం కాదు ఇది అరవై రంగాల దేశాల రాబడే పుస్తకము పుస్తకాలు ఒకసారి రాబడ్డే కావు ఈ ప్రతి మఠ గ్రంథము ఒక్కరిచే రాబడింది ఒక సమయమే రాబడింది ఒక ఇది ఒకటే గ్రంథం రకరకాల దేశాలలో రాబడింది ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క దేశంలో రాబడింది బహుళలో కొంతకాలం అసూల కాలంలో కొంతకాలం అభివృద్ధిలో ఉన్నప్పుడు కొంతకాలం శ్రీల కాలం దగ్గర కొంతకాలం రకరకాల ప్రాంతాలలో ఉన్నప్పుడు రాబోక పుస్తకం అరవై పుస్తకాలు ముప్పై మంది దగ్గర దగ్గర రచయితలు మూడేళ్ల సంవత్సరాలు రాదా జాగ్రత్తగా వీటిని రాచి దేవుడు మనగరకు విని ధ్యానించకపోతే నువ్వు ఆయన స్వరం ఎట్లా వింటున్నావు ఆయన స్వరము వినకపోతే మనం చచ్చిన వారంది వాక్యం మీరు ఆయన స్వరము వినకపోతే వీరంతా చచ్చిన ఆయన స్వరం ఎక్కడి నుంచి వినిపిస్తుంది తండ్రి చెవులు పెట్టి తెలిస్తే వినిపిస్తారా నిద్రమైనప్పుడు దర్శవిధిగా వినిపిస్తుందా తల రూపకంగా వచ్చి మాట్లాడుతుందా అవన్నీ పాత నిబాలంలో జరిగినాయి ఎప్పుడైతే నీకు బైబుల్ సంపూర్తిగా నీకు చేతిలో ఉందో నీకు అవి ఒకవేళ నీతను మాట్లాడితే మాట్లాడుతుంది గొడ్డి వాడు వెంట నీతను చోటి మనం అయితే నీకు దేవుడు దశ మాట్లాడచ్చు ఇప్పుడు మటుకు అన్నింటినీ రాసి ఇందులో మన వరకు భద్రపక్షం మన బాధ్యత వాడిని ధ్యానించుకోవడం నాకు చదువు రాదంటే నువ్వు సమర్థించుకుంటావు పేదరాష్ట్ర పత్రికలు విత్త విహీనని విద్య రానేకుండా అటగించేది వాడంట ఎందుకంటే మీరు లేఖన పరిశోధించలేదా మొదట ఏం రాయనిందో చదవలేదా అని మనం చదవాలా అని చెప్తాడు చదవటానికి అర్థం కావు మీ విశ్వాసము మీరూ ఎదగదు మీ ప్రార్థన రాదు నేను మీరు ప్రభులతో అభివృద్ధి పొందుతా ప్రభు జ్ఞానం అభివృద్ధి పొందుట దేవి చిత్తం అని కొన్ని రాష్ట ప్రతి మొదటిద్దాం చూసుకుంటాం ప్రతిరోజు మీరు దేవి జ్ఞానంలో ఎదగాల ఎక్కడ ఎదుగుతారు వాక్యం ధరిస్తే వేరే భాగంగా ఆరాధించండి ఎంతగా పాడపడండి ఎంతగా ప్రార్థన చేయండి మీరు దేవుని వాత్యంలో తలపడకపోతే మీరు పవిత్ర పరచబడరు మీరు పరుషుతపరచబడరు మీ విశ్వాసం అంచల ఎదగదు విశ్వాస సహితమైన ప్రార్థన రోగింది స్వస్థత రావు నేను చెప్తా మనం మీకు అర్థమవుతున్నాయా ఈ విషయం మీరు జాగ్రత్తగా గణించండి నిజంగా మీరు రుచి చూసి తెలుసుకున్నారా అన్న విషయం ఈ రోజు నేను ఇతను మాట్లాడబోతున్నాను ప్రభుత్వం రుచి చూచి తెలుసుకుంటున్నారా లేక ఏదో ఆశ్చర్యబద్ధంగా ఆదివారం కదా స్వరం వినిపించింది కదా ఫాస్ట్ పిలిచింది కదా అని ఇక్కడొచ్చి పాటలు పాడేసి వెళ్ళిపోతున్నావా ఆయన చూచి తెలుసుకోకపోతే ఏది ఉత్తమమో నీకు ఎలా తెలుస్తుంది ప్రభుత్వం మన ప్రభు రుచి చూచి తెలుసుకోవడం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా హేతుతో అంటున్నాడు ప్రభు పేసుడు నువ్వు నిజంగా నన్ను అప్పుడు పేసు ఏమంటాడు నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అదే ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరేమంటారు అమ్మా అయ్యా బాబు పాప మీరు నిజంగా ప్రభుత్వ ప్రేమిస్తున్నారా అని అడిగింది అనుకోండి బాబు ఏమంటారు మీరు చెప్పగలు ప్రభు నేను నిజంగా ప్రేమిస్తున్నాను రెండో సార్ అమ్మ నిజంగా ప్రేమిస్తున్నావా అయ్యా నిజంగా ప్రేమిస్తున్నావా అవును ప్రభువా మూడో సార్లు రేతులు విసుగు చెందింది కదా మూడవ తరగినప్పుడు తీర్మానించుకోండి మీరు నిజంగా విసుగు చెందుతున్నారా లేక ఏదో ఆచారాన్ని సార్ నీకు తెలియదా నేను ప్రేమిస్తున్నాను తెలియదా నేను సర్వస్వం విడిచిపెట్టి నా ఉద్యోగం విడిచిపెట్టి నా కుటుంబీలను విడిచిపెట్టి నేను నిర్మాణిస్తాను నిజంగా ప్రేమిస్తున్నా తెలియదా నువ్వు ప్రేమిస్తే నా గొడవలను కాదా లేదా కాయలా లేదా నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఆయన గొడవ కాయనా లేదా కేవలం నేనే కాయడా కేవలం పాసలే కాయడా కేవలం పంపగారే కాయడా మేమే ప్రేమిస్తున్నామా ప్రభుని మీరు ప్రేమిస్తారే మీకు పరీక్ష నిజంగా మీరు ప్రభులు ప్రేమిస్తారైతే ఆయన గొరగన్ కాయాలా అది మీ బాధ్యత ఏదో బాధంతని కాసా ఆ శక్తితో నా ప్రభుత్వ ప్రభు నేను ప్రేమిస్తాం కాబట్టి ఆయన చెప్పిన మాటకు మీరేగా చూపించి నేను దొరదం కాయాలా కాయడం అంటే ఏది చెప్పండి దేవుడు మన ప్రభుత్వ తను మరణించినాక తిరిగి లేచి పల్లోదం వెళ్ళినాక వెళ్లే సమయానికి శిష్యులందరినీ పిలిచి ఒక ఆగ్ ఇచ్చి చివరిగా మీకు ఒక ఆగే ఇస్తున్నారు మీరు శిష్యులు కాబట్టి చివరిగా మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు ఆ ఆజ్ఞ ఏంటి మత ఇరవై ఎనిమిది మత ఇరవై ఎనిమిది అధ్యయం ప్రభుత్వ ప్రేమిస్తుండ పరీక్ష మీరు ఎన్ని విధంగా ప్రార్థించండి ఎన్ని విధంగా ఉపాసం ఉండండి ఎన్ని విధంగా పాటలు పడండి దివాప ధ్యానించండి చేయండి మీరు ఆయన గొర్రెలు రాస్తారా మీరు ఆయన గొర్రెలు మీరు నిజంగా అక్కడ ప్రేమిస్తలేదు ఎందుకంటే ఆయన ప్రేమ కాయకపోతే మీరు నిజంగా ఆయన ప్రేమిస్తలేరు చూడండి మత శువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వర్షంలో మీరు నిజంగా ఆయన ప్రేమిస్తాయి ఏం చేయాలి విష్ణుతో మాట్లాడతారు చూడండి కాబట్టి మీరు వెళ్ళి కొంతమంది నేనా చూడండి ఇది ఆజ్ఞ చివరిగా ఈ లోకంలో ఆయన పర్లోటానికి వెళ్తున్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ మనం ఎందుకు ప్రభుత్వ అనేకులకు ప్రకటిస్తా ఉంటాం అనేక ప్రాంతంలో ఎందుకు ప్రకటిస్తా ఉంటాం అంటే ప్రభుని బాగా ప్రేమిస్తాను దంట గంటే వర్షం చేసి భాషలను చూపిస్తే కనిపిస్తే సరిపోదు అది కాదు ప్రార్థన అది కాదు ప్రేమ ఆయన ప్రేమను వ్యక్తపరచడం సమస్తలు సమస్తలు అంటే ఈ లోకంలో నేను ఎక్కడ కనిపిస్తే అక్కడికి ఏ ప్రాంతాన్ని నడిపిస్తే ఆ ప్రాంతానికి సమస్త జిల్లాని శిష్యులుగా బిర్చేయాలా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు ఈ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో ప్రభులు తెలుసుకున్న నిగ్రం ఈ రోజు వరకు ఎప్పుడన్నా పాటించింద్రా ఆజ్ఞ అతి పాపం ఈ ఆజ్ఞని పాటించకపోతే పాపంలో ఉన్నవాళ్ళమా కాదా నీ వాక్యం చేత నీ మాట చేత నువ్వు చిరబడుతున్నావు వినొచ్చు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన తాయకపోతే సమస్త జను శిష్యులుగా చేయకపోతే నువ్వు వాక్యానికి విరోధంగా జీవిస్తున్నావు పౌరులు అంటున్నాడు నేను ఆయన క్రీస్తుని ప్రకటించకపోతే పౌరు పక్కనికే నష్టమా నా నేను క్రిస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమౌండదా ప్రభులను ముందు పెట్టుకుంటాడా నువ్వు ఎంత బాగా జీవిస్తున్నావు ముందు పెట్టుకుంటాడా నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావు నువ్వు స్వార్థ పడు కావాలి ఇది అని నీకు ఇస్తా నువ్వు గంటలు గంటలు చేస్తావు బాధలు వాడతావు ఎన్నెన్నో క్యాసెట్ తెచ్చుకుంటావు సీడి తెచ్చుకుంటూ వింటావు చాలా బాగుంది కానీ నువ్వు ఏ రోజన్నా నా గొర్రెం కాసినవా ఆయన గొర్రెకపోతే నువ్వు ఆయన చూసి కావు చాలా మంది రవ్వ నీ నామం నాకు ప్రవచించలేదా నీ నామం రోజు కష్టపరచలేదా నీ నామం దయమలవలేదా అని ఒకరోజు వచ్చి వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు తీర్పు తిరుగుతాం అబ్బాయి తెలుసా మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు ముందు గురించి ఆ రీతి నీ పరిస్థితి ఏం కావాలా నీ యొక్క ఆత్మీయ జీవితము ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉండొచ్చు లేకపోతే చిన్నప్పటి నుంచి ప్రభుత్వ కాలం నుంచి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నీకు ఉండొచ్చు నీ యాభై అరవై సంవత్సరాల తర్వాత నీ కాలని ముగించుకొని దీప నిలబడి నువ్వు ఎవరైనా తెలియదు అంటే పరిస్థితి ఏం కావాలా సంతోషం ఉంటదా దుఃఖం ఎవరో నాకు తెలియదంటే ఆయన నామము నీలో లేకపోతే ఆయన స్వరం ఆయన విత్తనము ఆయన వాక్యము నీలో లేకపోతే మీరు ఎవరైనా మీరు ఎవరో తెలియనప్పుడు ఆయన సన్నిధిలో నిలబడగలరా పలు రజుల్లో ప్రవేశించగలదా మీరు చాలా కష్టంతో కూడిన వాక్యం లేదా మేము ఆనందకరమైన వాక్యము ఐశ్వర్యకరమైన భోదట్లు అలవాటు పడ్డ కాలంలో ఉంటున్నాం ప్రపంచమంతక సందము అదిగా చెడిపోతా ఉంది ప్రపంచమంతటా ఈ సతని గ్రహించని స్థితిలో ఉన్నారు వాటి క్లుప్తంగా నేను కొన్ని వాట్యాలు చూపించేసి ఇంకొక ఐదు నిమిషాలలో ముగించేస్తా ఐదు 5 పది నిమిషాలలో ముగించేస్తా టూ ఓ క్లాక్ వన్ ఫార్టీ అవుతుంది రెండు గంటలకు ముగించేస్తాను కాబట్టి మొదటిదిగా మీరు నిజంగా హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ పూర్ణ విశ్వాసంతో ఆయనని సేవిస్తున్నదా లేదా వాళ్ళందం చేసుకో ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు నశించి అని అంతే కదా నశించిన అనేది వెలగే నక్షత్రానికి వచ్చాడు అందరు నశించుకునేవాళ్ళు ఇప్పుడు క్రిష్టుపక్షంగా మనకు ఉన్నవాళ్ళం ఆయన ప్రతినిధుల శిష్యులు ఆయన నిర్వహించే వాళ్ళం మనం కూడా అదే పని చేయాలా క్రీస్తు పెరిగిన మనసుని మనం ధరించుకోవాలా క్రీస్తుని ధరించుకుంటే మనము ఆయన మనసుని ధరించుకొని ఆయన ఎందుకో ఈ లోకానికి ఆయన ఏ పని ముగించుకుంటో మనం కూడా ఆ పని ముగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాలా ఒకవేళ ఆయన దానికంటే ముందొస్తే ఎంతో ఆనందంతో ఆయన ఎదుర్కొంటాం మనం లేకుంటే పరిగెత్తుకోవాల్సి అసలు మీరందరూ ఆయన చూడలేదు భయపడుకుంటారు ఆయన ఆంధ్య పాపించని ఎవరు నిలబడలేదు అక్కడ ఆయన సన్నిధిలో కాబట్టి శిష్యులుగా చేయడం అందరే ఇక మీద నువ్వు చేస్తున్న పని మనసుతో నిజంగా ఆయన గొడవలని కాయడం నేర్చుకోవాలి అందుకోరికే యుద్ధ సమాప్తిలో దేవుడి విషయం క్రైస్తవ సంఘం చేయడం మారింది కేవలం పాస్టర్స్ అని చేస్తున్నారు సంగస్టులు చేయలేకపోతున్నారు హీత పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఏమని జ్ఞాప మీరు చీకట్లో రూచి ఆశ్చర్యాల మీద తన గడిలో నడిపించిన వాడి గుణా తీ ప్రచురించ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజు రాజులైన యాజక సమూహం మీరంతా యాచకులు అని పేరు చెప్తున్నారు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యాచకులు పగుకి యాజకులు కేవలం కింద కూర్చుంటే సరిపోతుందా యాజకులు కేవలం వాళ్ళ ఇంట్ల గురించి ప్రాధాన్యత సరిపోతుందా యాజకుడు అనేవాడు దేవి సేవని కొనసాగించేవాడు యాజకురాలు దేవి సేవని కొనసాగించేవాడు కాబట్టి మనమందరినీ దేవుడు యాజకులుగా తయారీసుకుంటూ ఆయన మరణ భూత పునరుద్ధరం ద్వారా కాబట్టి మీరు యాజకులంటి సువార్త పని చేయకపోతే దేవుడు తెచ్చుకుంటారా నువ్వు ఎంత ధ్యాన వాక్యాన్ని ఎంత ప్రార్థన చేయి ఎన్ని నలభై జనాల ఉపాసం ఉండవు అంత వృదాయం పొందుతుంది ఈ ప్రయాసం అంతా తెలియచేటానికి నీ వంతులు నువ్వు ఉండాలా అంటే ఈ యొక్క ఆద్య ప్రకారీవించడం నేర్చుకోవాలా ఉజగమ్మ ముచ్చేట్టు చెప్తే మనుషులు ఎంతో ఆకర్షిపడతారు ఈ రోజులలో పొలిపని చెప్తే ఎంతో ఆకర్షిపబడతారు మనుషులు ఈ రోజుల్లో కానీ సత్యాన్ని ప్రకటించినప్పుడు అది చాలా వాళ్ళ హృదయాలను మండింప చేస్తుంది ఒకవేళ మండింప మండుతుందైతే నువ్వు తీర్మనించుకోవాలా ఇది దీని వల్ల కలిగింది ఇది మనుషుల వల్ల కలిగింది కాదు నువ్వు సమస్త జన్లు శిష్యులుగా చేయలేకపోతే కనీసం ఒకరు కూడా చేయలేకపోతే నీ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితిలో ఆయన సన్నిహిలో ఒకరోజు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఎంతో నిరీక్షణ ఆయన ప్రతి పనిని ముగించుకున్న ఈ లోపంలో నా ఉన్నప్పుడు నా శరణి ముగిసినప్పుడు నాకు ఎక్కడైనా సంతోషం ఎక్కడైనా అనంతం నా నేను దశకపోతున్నాడు ఒక రోజు ఆయన సంగతి నిలబోతున్నాడు బలా నమ్మకమని మంచి దాసరా అని నన్ను నాకు ఒక దిరు దువ్వబోతున్నాడు ఆ దిన కొడుకు నేను ఎత్తించాలంటే ఈ రోజు నేను ఈ పని ఆరంభించక తప్పదు ఒకవేళ నేను చేస్తే మంచిదే దాన్ని ఇంకా కొనసాగించుకోండి అసలు రాదు నేను చాలా మంది ప్రాంతాల సేవకులతో మాట్లాడతాను కూడా చెప్తాను మీరేం చేశారు మేము ఒక అప్పు చేసినట్టే సేవ అది సవాల్ చేస్తా ఉంటారు కానీ ప్రమడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ పని వాడు తన పనిలో కొనసాగిస్తుంటాడో వాడిని మెచ్చుకుంటాడు నువ్వు ఒకప్పుడు ఎంతగానో సేవ చేసింది కాదని దృష్టిలో ఆయన వచ్చే టైంకి నీ సేవ లేదా ఆయన వచ్చే సమయానికి ఆయన దొంగ వనే వస్తాడు కానీ ఏ టైం వస్తాడో కాబట్టి ప్రతిరోజు నువ్వు నువ్వు ఆయన సేవ జీవితంలో ఆయన సేవా పొరంలో ఆయన రాజ్యం విస్తరణ కొరకు పనిచేస్తున్నవా లేదా ఈ రోజు ప్రపంచమంతటా మతపరమైన జీవితంలో మనుషులు వాళ్ళ సొంత రాజ్యాలుగా కుంటున్నారు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు వారి ఇంటి మీరు వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పిల్లలు అంత వాణి స్వార్థం కూడా శిష్యులం చేస్తే సేవ చేసిన లేదు నువ్వు చేయకపోతే సేవ విపరీతగిపోయి ఈ సంఘం చేయకపోతే సేవ ఎప్పటి ఆగిపోదు దేవుడు ఇంకొక సంఘాన్ని చెప్తాడు ఎందుకంటే అదే విధానం కదా ఆ పోస్తకాల తీసుకున్నాం అదే విధంగా అయింది ఇర్షిద్ మందిరం తర్వాత అంతే మందిరం దాని తర్వాత పౌరులు స్థాపించిన ఏడు మందిరాలు ఎస్ఎస్సి రోవీ ప్రాసిన పత్రికలు అన్ని పత్రికలు అన్ని ఏడు సంఘాలు పౌరు ఏడు సంఘాలు స్థాపించి ఈరోజు ఒకటి కూడా సంఘం మీరు గ్రీస్ దేశానికి పోయి చూస్తారు టర్కీ ఆ యోగాలు భక్తునికి మనము చూస్తాం కదా ప్రగడం ఏడు సంఘాలు అక్కడ ఏడు సంఘాలున్నాయి పౌరు స్థాపించిన ఏడు సంఘాలు ఈరోజు పద్నాలుగు సంఘాలు లేవు ఎందుకు నశించుకొని రోగా సంఘం లేదారా అంతయోగ సంఘం లేదారా ఎఫ్ఎస్ లేడు తెలిపి లేడు తెసలోనిక అసలు లేదు ఏ సంఘం లేవు అవన్నీ మాయ ఎందుకు స్మృత పెరగమ తులతకి సంఘాలు అడ్రస్ లేకుండా పోయినాయి ఎందుకు పోయినాయి వాదార్థం చేసుకోండి మీరు ఆయన రాజ్య విస్తర్కు ప్రయాస పడుతున్న వారైతే అవిపరచబడతాయి మీ సొంత రాజ్యాలు కట్టుకుంటే అవి ఎప్పటికి కూడా ఉండవు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా ఎవరు ఆయన సేవ చేయగలరు ఎటువంటి వారు ఆయన సేవ చేయగలరు చూడండి దూకాసు వార్తలో ఒక వాతాన్ని చుట్టిస్తాను కొంచెం త్వర త్వరగా పరిగెత్త దూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షరం చేసుకోండి ప్రభు ఆత్మ నీ మీద ఉంటే నువ్వు సేవ చేయాలా అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు ఆత్మ నా మీద ప్రవచనం అని మన ప్రభుత్వంలో నెలవేరింది ఆ నుంచి ఈ రోజు వరకు నెలవేరుతుంది ప్రభు ఆత్మ నా మీద అని నేను విశ్వస్తాను లేకపోతే మీ ఎదుట ధైర్యం నిలబడి మాట్లాడలేదు అనేక ప్రాంతాలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్తలు ప్రకటించడం నేను ధైర్యంగా నిలబడలేదు చాలా కఠినమైన స్థలాలలో మనుషులు కొట్టడానికి వచ్చే స్థలాలలో నేను ధైర్యం దీనికి పాటించు ఎవరు కొట్టలేకపో ఎందుకో తెలుసా ప్రభు ఆత్మ నీరు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆయన ఆత్మ నమిది కాబట్టి నేను ధైర్యం నిలబడి వాటించే వాళ్ళు దగ్గరకొచ్చి కొట్టలేకుండా పోయిన వాళ్ళు స్థలాలు ఎన్నో ప్రాకరాలు జరిగింది కాబట్టి చివరి వరకు మనము ఈ యొక్క ఆత్మని నెరవేరుస్తూనే పోవాలా ఎవరిని పొట్టనియో ఎవరు నేను చెప్పలేరు ఎందుకంటే ఆయన అగ్ని కంచా చుట్టూ పెడతారు ఆయన పని చేసినప్పుడు నాకు ఎందుకు పెరగది శ్రమ నాకు ఎందుకు పడలేదు ఏమం నాకెందుకు వెళ్ళేది కష్టం నువ్వు పని చేస్తానేవేమో నా ప్రార్థనకి ఎందుకు జవాబస్తలేదు నువ్వు పని చేస్తేనేవేమో ఆయన పని చేయకుండా ఆయన నుంచి అన్ని పొందుకోవాలనేది స్వార్థమే కాదా ఈరోజు క్రైస్తవ జీవితం స్వార్థంతో వినేది ప్రపంచమంతట ఒక స్థలానికి సంబంధించిన కాదు ఆయన ఆత్మ ఎందుకు చేయడం ప్రభు ఆత్మ నా మీద ఉందని ఎవరికి సువార్త ప్రకటించాలా బీదెలకు సువార్త ప్రకటించగో దేవుడు నాకు అభిషేకం ఇచ్చిండు మీకు అభిషేకం ఇచ్చాడు మీ సంఘం మీద దేవులకు ఆత్మ ఉంది క్షణం మిమ్మల్ని అభిషేకించడు దేవుడు బీదెలకు సువార్త ప్రకటించారు బీద అంటే పేదవాళ్ళని కాదు ఆత్మలో బీదవాళ్ళు అంటే ప్రభుని తెలుసుకునేవాడు బీదవాళ్ళు ప్రభుని తెలుసుకునే వాళ్ళు ధనికులు ఎందుకంటే ఆయన ధనాధనం పొందుకునేవారు వాక్యమే ధనం ఇది బంగారు ఎండి బంగారు ఎంతో విలువైనది కాబట్టి ఆయన రక్షణ అనుబంధంలో ఉండేవాళ్ళు దళితులు రక్షణ అనుబంధవాళ్ళు బీద వాళ్ళకి మీరు సువార్త ప్రకటించాలా అని చెప్తారు చూడండి మరొకసారి బీదలకు సువార్త ప్రకటించుడి చూడటించులు ఉండేవాళ్ళని విడుదల కలుగుదని ప్రకటించుడు నలిగిన వారికి వినిపించదు ప్రభు హిత వసరం అంటే రాని దిన ప్రకటించినంత వరకు ఆయన నన్ను పంపి ఈ లోకంలోకి ఇంతకు పంపారో ఈ పౌరసీ అర్థం కాలొచ్చు పౌరుకి పరుగు రాష్ట్రెస్ మీరు ఆత్మ మనాలను ఆశక్తితో ఆపేషించండి అది మనల్ని పొందుకోవాలా అని వాక్యం సంఘక్షేమం పేరు మరి విశేషంగా మరి విశేషంగా ప్రవచన వారాన్ని ఆదేశించారు సంఘానికి ఈరోజు ప్రపంచంలో ప్రవచన లేదు పాషల వనము పాషల అర్థం చెప్పేవారము అద్భుతాలు చేసేవరము స్వస్థ వనము దయ్యం నిలబట్టే వరము ఇటువంటి వనాలన్నీ పౌరుకుంటారు కానీ ప్రవచన వరం పొందుకుంటారు ఎవరు ఆసక్తి చూపిస్తే పౌరులు ఉండగానే హెచ్చరించారు మరి విశేషంగా ప్రవక్షన్ని మీరు ఆసక్తితో ఆదేశించండి బ్రహ్వా నాకు ప్రవచన వరం అనుగ్రహించి అంతా ప్రవచంపిస్తాడు మీకు ప్రవక్షలు అర్థం మీరు ప్రయాసం ఉండేది ఆయన అందుకే చెప్తున్నారు ఐదు రొట్టెలు రొట్టెలు ఉపజించి బతుకున్నారు కానీ మీకు ఆర్జేస్తున్నారు కష్టపడు అక్షయమైన ఆహారం కలిగే కష్టపదుడి ఏ రోజు వాతా ఇలా చూసినాం ఆరోగ్యంలో క్షేమైన ఆహారం కొరకు కష్టపడకుడి ఆ క్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి క్షయమైన ఆహారం ఏంటి ఈ లోకం ఈ లోకాన్ని సంపాదించుకోవడం ఈ లోకంలో చదువులు సంపాదించుకోవాలి ఈ లోకంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఈ లోకంలో ఆటలు సంపాదించుకోవాలి ఇల్లు సంపాదించుకోవాలి అందరూ జీవించడం జీవించాల అది క్షయమైంది నశించుకోట క్షేమేంటే నశించుకోట క్షేమంటే ఒక రోగం కదా క్షే రోగం అంటాం ఏమైందంటే ఆ రోగంతో పోయేది ఈ లోకం అంతా రోగంతో పోయేది దాని తను ఇంతగా ప్రయాస్పడుతున్నావు తను మీ కాకే ఇస్తున్నాను అక్కడ ఆ క్షయమైన ఆహారం జరిగే కష్టపడండి ఈ రోజు నుంచి నేను అందుకుంటే కష్టపడుతున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎన్నో తలాంతరించాడు ఎంతో గమనించు నేను బహుధనికుని రకరకాల ప్రాంతంలో పోయి గొప్పవాణి కావచ్చు కానీ వాటన్నిటినీ నేను ధృవీకరించుకున్నాను వాళ్ళకి అందరు తెలుసు రోజుకి ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించే శక్తి నాకు ఇచ్చిందో ఆశించలేదు సమస్త జ్ఞాపకం చేసుకుంటూ నాలో దేషం లేదు ఈ పట్ల నాకు ప్రేమ ఉంది కాబట్టి వీరు ఈ విషయాన్ని ప్రకటించకపోతే ఈ విషయాల ప్రకారం జీవించకపోతే వీరు మోసపోయినవారు అని ఆపంటున్నారు ఈ వాక్యాల పా జీవించకపోతే రేపటి నుంచి మీరు మోసపోయేవాడి కానీ మీరు మోసపోవద్దా ఆ కాబట్టి నా మీద అభిషేకం పరశుధాత్మ అభిషేకం ఉందా ఉంటే సువర్త ప్రకటిస్తాడు మీకు విషయం చెప్పాలా పరశుధాత్మ లేని వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ స్వీకరించారట ఏ ప్రభు అని కానీ మీరు ఏ శ్రీ ప్రభు కాబట్టి మీ కందరికి పర్శుదాత్మ అభిషేకం ఉంది నమ్ముతున్నారు మీరు లేకపోతే ఇక్కడ కూర్చోండి ప్రత్యేక ఆత్మ నివసిస్తున్నారు కాబట్టి మీరు ఆసక్తితో కానీ మిన్న వాటిని మర్చిపోతే యామగుపక్కు చెప్పినట్లు మీరు మోస కూడా నచ్చుకోలేదు క్షేమైన ఆహారం తో పాసపడి ఉపాసం ఉంది ప్రభు నాకు దిది కావాలి ఉపాసంతో పొందుకోని అసలే పోగొట్టుకుంటే సంపాదించుకొని ఆహారాన్ని పొందుకుంటున్నారు కానీ అక్షయమైన పొందుకోవాలా ఎవరన్నా ఉపాసన పవ్వా నేను ఈ రోజు నుంచి ఉపాసన ఉంటున్నాను ఆయన నాకు ఈ వాక్య అర్థం కావాలా నాకు ఈ ప్రవసం అర్థం కావాలా నేను అడుగులు పోయి పరణించాలా అని ఎవరన్నా ఉపాసన అర్థం చేస్తున్నారా పవ్వా నాకు ఈ వాక్యాలు అర్థం కాసాడు నాకు క్యాపాసిటీ తక్కువ ఇది నేను వాటిని నిబరేసుకోలేకపోతున్నాను వాటిని గ్యాపిటల్ తీసుకోలేకపోతున్నాను అని ఉపవాసం నాకు ఈ లోకం ఇది కావాలా నా పిల్లలకు పెళ్లి కావాలా వాళ్ళకి ఉద్యోగాలు కావాలా వాళ్ళకి పిల్లలు కావాలా పిల్లలకు స్కూల్ సీట్స్ కావాలా సీట్ ఫీజు కావాలా ఇదే ఉద్యోగం వచ్చినాక ప్రొడోషన్ కావాలా ప్రమోషన్ నాకు నా బాస్ కి పడతలేదు నాకు నా కలిసి పడతలేదు వాళ్ళు నాకు ఎంత కష్టపెడతారు దాన్ని చేయండి ఇదే కదా ప్రార్థన లేదు తక్కింటి వార్తా ప్రార్థన చేయండి ఇదే ప్రార్థనలు కానీ ఎవరున్నా గానీ బ్రెదర్ నేను సుమార్త ప్రకటించాలనుకుంటున్నాను బ్రదర్ నా కొరకు అని ఎప్పుడన్నా అడిగింద్రా ఎవరన్నా నాకు బైబిల్ లోని అర్థం కావట్లేదు బ్రదర్ అవి అర్థం నాకు నా కొరకు ప్రార్థన బ్రదర్ అని అడిగిన ప్రార్థన అంశాలు ఎక్కడన్నా ఉన్నాయా ఎక్కడ లేవు మంత ప్రార్థన అంశాలు తీస్తే తొమ్మిదవ తొమ్మిది ప్రార్థన అంశాలు ఏం తెలిసా బుద్ధి ఇంటర్వ్యూ సక్సెస్ కావాలా పిల్లలు కావాలా పెళ్లి కావాలా ఇవే ఇల్లు కట్టబడాలా పక్కింటి వాడు నాకు స్పష్టంగా నాకు దాని నుంచి విడుదల కావాలా నాకు వాటర్ కనెక్షన్ దొరుకుతలేదు కరెంట్ కనెక్షన్ దొరకలేదు లేదా డ్రైనేజ్ పైపు పర్మిషన్ దొరకలేదు ఇవే నా సమస్యలు ఇవంతా క్షేమని ఈ ప్రార్థనలు క్షేమైన వాటి కొరికే అక్షయమైన వాటి వరకు ఇవన్నీ నేర్చుకోవాలని నేను ప్రయాసపడతా ఉంటాను పాస్టర్స్ చెప్పలేని వాక్యాలు నేను నేర్చుకోవాలా పాస్టర్స్ ఎక్కడ చెప్పలేని వాక్యాలు నేను నేర్చుకోవాలా ప్రవ్వా నువ్వు ఏం మాట్లాడుకుంటావు నా తన మాట్లాడతా నేను పోయి చెప్తాను అందరికి వాళ్ళని పాస్టర్స్ చెప్పకపోతే నేను చెప్తాను ప్రవ్వా నా చూపించాలి అంటే ఆయన చూపించదే ఆయన మాట్లాడేదే కాబట్టి మాట్లాడే దేవుడూ నీబో మాట్లాడని రాయిని చెట్టు మాట్లాడని రాయిని చెట్టు మాట్లాడే నీగు వీరి తనకి ఈ రోజు మాట్లాడుతుంది నేను కాదు అని మీరు గ్రహించారు కదా ఈ రోజు మాట్లాడుతుంది మన ప్రభు అన్న విషయాన్ని మీరు గ్రహిస్తే వీటన్నిటి ప్రధానంగా మీరు జీవిస్తారు ఒకటే వాక్యాన్ని నేను మీకు చూపించి ముగించేస్తా చూడండి మత వార్త ఏడవ అధ్యాయం పదిహేనవ లక్షంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను దాని తర్వాత ఇంకొకటి చూపిస్త ముగిస్తా మధ్య తర్వాత పదిహేనవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదిహేడవ లక్షంలో దాని తర్వాత జోడీ ప్రతిదీ దాని ఫలముల చేత గుర్తించండి అక్కడ చూడండి ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను పాలిస్తుంది మీరు పనికి వాడిన చెట్టు అంటే పనికిరాని ఫలంలో పాలిస్తుంది తినని పనుల అది తినలేదు ఫలం మంచి చెట్టు మంచి ఫలంలను పాలిస్తుంది పనికిరాని చెట్టు పనికిరాని ఫలం అనేది లో ఎటువంటి చెట్టు గ్రహించుకోవచ్చు నువ్వు మంచి ఫలాలను పాలించే చెట్లు లాగుండవా లేక పని ఫలంలో పాలించే చెట్లు ఉండవా మనం మన ప్రభునే ఫలించాలా మన ప్రభువు పండుగనే అనేక జీవితంలో తీసుకొని రావాలా కాబట్టి మంచి చెట్టు అంటే మన ప్రభు వాక్యా ప్రకటించే చెట్టు మన ప్రభువు పండుగనే మన ప్రభు నుంచి పొందుకున్న సారము వలన ఫలించే చెట్టు అది కాబట్టి మన ప్రభు వాక్యా మనం ఫలించాలా అనేకల జీవితంలో కానీ తర్వాత వాక్యం వచ్చి మంచి ఫలం పాలంపడే ప్రతి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడుతుంది మంచి ఫలంలో ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడుతుంది కాబట్టి నువ్వు వినవచ్చి మంచి ఫలంలో ఫలించే చెట్టు లాగా తయారు కావాలా విన్న ప్రతి వాక్యాన్ని ప్రాంతంగా మీరు జీవిస్తే మీకేమవుతుంది ఒకటే వాక్యం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఫలిదవచనం ఇదిగో ఇదిగో క్రీడగా ఉంచుతారు ఆయన చేయను వాణి వాణి క్రీడ చప్పున ప్రతి వాణిపించిన నేను సిద్ధపరచిన జీతం నా యొక్క ఉన్నది నేనే అల్పాయు మొదటి వాళ్ళను కాదపడి వాళ్ళను చూడండి ఆవి అంతం ఉన్న చూడండి ఇదిగో నేను తెరగా వస్తున్నాను అనే ఏ క్షణంలో వస్తాడో ఎవరు గుర్తెరగా ఎందుకంటే మత్య శువార్త ఇరవై నాలుగు చూస్తాం నోవా కాలం ఎట్లుండదో మన ప్రభు కాలం అట్లుంటుంది జల జలప్రణయానికి దినం ముందు నోవా కాలం ఏ రీతి మన ప్రభు రాక దినం ఆ రీతి ఉండదని సువార్త ఆ సూచన రాకునే సమయంలో సూచన తొమ్మిది తాగుచు పెళ్లి చేసుకునిచ్చు పెళ్లికిచ్చుచు చూస్తాం నాడు నాటుచు అమ్ముచ్చు కొడుచు ఇంట్లో కట్టుకోవచ్చు ఎవరు గుర్తెని సమయంలో జలప్రదం వచ్చి వాళ్ళందరినీ కోల్పోయింది మొత్తం వాష్ అవుతుంది ఎవరు గుర్తెరగని సమయంలో ఈ రోజు కూడా అందరంటే గుజరైత్ అన్నికలు గుర్తెరగారు వీటిని ఎవరు గుర్తురు కానీ తన పిడ్డలు గుర్తలుగుతారు నువ్వు ప్రతిరోజు ఈ ప్రవచన వరాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రవణ వరం అనుభవించి అక్షరమైన ఈ యొక్క ఆహారం బైబుల్లో ఉండి వార్తలు కూడా నేను పాసపడతాను కొరకు ఉపాసం ఉంటాను దాంట్లో పాయసపడత బాబా ఇవన్నీ నేర్చుకోని ఆయన చెప్పిన ఆక్యం ప్రకారంగా వచ్చే నీ కొరకు ఒక జీతము భద్రపరిచిండు ఆల్రెడీ నీ కొరకు ఇంత రాసిపెట్టి జీతం ఆయన తెరగా వచ్చిన్నాడు కాబట్టి వాణి వాణి క్రియల చొప్పున వానికి అసలు నీ దగ్గర క్రియలే చెంది నీకేమిస్తాడు నువ్వు సువార్థపాయపోతే నీకేమిస్తాడు వాణి వాణి క్రియల చొప్పున జీతం ఇస్తాడు భద్రపర్ష జీతం నీకు కావాలన్నా వద్దకు జీతం కావాలా అంట థర్టీ ప్రతి నెల ముప్పై తారీఖు తరగత జీతం ఎవరు చెప్పండి అంతే కదా కుటుంబాన్ని పోషించుకోవాలా పిల్లల్ని పోషించుకోవాలా జీతంతో కదా మన చేస్తాడు ఎవడన్నా కానీ జీవితం కూడా అంతే దేవుడి పిల్లల జీవితం కూడా అంతే జీతం కొరకు పనిచేస్తున్నాను నేను కూడా జీతం కొరకు పనిచేస్తున్నా కానీ ఈ లోకం జీతం కొరకు కాదు నా రాజ్యం కాదు నా గొప్పతనం కొడుకు నా పేరు కొడుకు కాదు ఆయన రాజ్యోధన కొడుకు ఆయన పేరు కొడుకు ఆయన నా కొడుకు జీతం ఇస్తాడు తిరిగి రానన్నాడు నేను అది ఆ జీతం కొరకు నేను అది లెక్కకు మించిన జీతం దాని నేను లెక్క కాకలే అతి విలువగల జీతం దాని కొరకు నేను ప్రయాసపడుతున్నా అందుకొక నా జీవితాన్ని ప్రవర్తించుకున్నా నేను మూడు సార్లు మరణించే వాడిని మనం నోట్లోనికి వెళ్లి బయటకు వచ్చిన వాడిని స్వారీ నాకు జీవితం బిలోదెన్స్ దాన్ని నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నా నేను నిష్ఫలం తీసుకోదలుచుకోలేదు నేను ప్రయాసంతో వీటన్నిటిని ప్రకటిస్తాను కృప్తంగా నేను ఇవన్నీ ఎక్కడ ఉంటే నీకు చూపించేసి నేను వాక్యాన్ని ముగించుకుంటా కళ్ళం బైబుల్ ప్రాఫెసీ మినిస్ట్రీస్ అనేది ఒక ఇంటర్నెట్ సంస్థ మీకు బయట బిల్డింగ్స్ రిజిస్టర్ ఆఫీసు ఇట్లాంటివి కనిపించవు ఇంటర్ మీరు వెతకాల మీకు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది చదువుని వారికి చదివే వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలంటే కళ్ళం అంటే కేఏఎల్ఏ కళ్ళం అంటే తెలుసు మీకు కళ్ళం అనేది తెలుసు మీకు అందరికి ప్రాంతంలో రైతులకు తెలుసు కళ్ళం అంటే ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటున్న కళ్ళంలో తొక్క చెత్తాంతా బయట పడేసి కాల్ దేవుని మందిరము కళ్ళంతో కొంచబడింది బైబుల్లో కాబట్టి కళ్ళం బైబుల్ మినిస్ట్రీస్ అంటే కేవలం ప్రవచనాలకు సంబంధించిన వాక్యాలే ఉంటాయి ఇక్కడ దగ్గర దగ్గర రెండు మూడు వందల గంటల ప్రవచనాలకు సంబంధించిన రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో ఉంటాయి మీరు గూగుల్లో టైప్ చేసేవారు కన్నా చెప్తే వేరే వాళ్ళకి సహాయపడచ్చు చాలా మంది రకరకాల ప్రాంతాలలో డౌన్లోడ్ చేసుకుని సీడీలు రాసుకుని వాళ్ళ ఇళ్లలో కార్నర్ లో పెట్టుకుని పోతా ఉంటారు ఈ రోజుల్లో సమయం లేదు కాబట్టి మీ మొబైల్ ఫోన్స్ లో కాపీ చేసుకుని మీరు చెవులు పెట్టుకుని వినుక్కుంటా పోవచ్చు అన్నం వండుతూ పిల్లలకి పిల్లలకి పోషిస్తూ మీరు ఉద్యోగం పోతపుడు చౌటు పెట్టుకుని దేవుని వాక్యాలను వినుకుంటా పోనించేవాడు కాబట్టి దేవుని వాక్యాలని దివారాత్రంలో మీరు ధ్యానించాలా అన్నదే దేవుని యొక్క ఆసక్తి గుసల ముగ్గు చెట్ల తట్టు ఈ లోకంలో ఈ లోకం మీరు పోతే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది మీరు మోసపోకుండా ఆయన పిలుపుకు తగినట్లు ఈ రక్షణను కొనసాగించుకుంటూ సువార్త సేవలో అనేకలను శిష్యులుగా మార్చుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చేస్తే ఈ చర్చ్ ఎంత పెద్ద కట్టాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని రక్షణ ఈ చర్చ్ డబుల్ సైజ్ కట్టాలా లేదా ఆ ఎనకాల ప్రాంతంగా కొనుక్కోవల్సి వస్తుంది కట్టాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు ఇంకొకరిని రక్షణ నడిపిస్తే మీ చర్చి ఏది ఉండకూడదు అది మీ ఆసక్తి నా ఆసక్తి కాదు మీకు అర్థమవుతుందా మీరు ఈ సంఘం సంబంధించిన వాళ్ళు కాబట్టి మీ ఆసక్తి ఏంది దేవుడు చెప్పిన పని చేయడం అంతే ఎంత పని సమస్త జిల్లాని శిష్యులుగా చేయడం ఈ రోజు నీకు అభిషేకం ఇచ్చింది దేవుడు అందుకోడికే నీకు ఆసక్తి ఇచ్చింది అందుకొడి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చేది అందుకోడికి నీకు మంచి శక్తి ఇచ్చాయి అందుకోడికి నీకు మంచి చూపించింది అందుకోడికి నీకు మంచి వాక్శక్తి ఇచ్చింది అందుకోడి నీకు మంచి జ్ఞానం ఇచ్చింది ఇవన్నీ వేస్ట్ చేసుకుంటావా క్షమైన ఆహారం కొడుకు లేక అక్షయమైన ఆహారం కొడుకు పడతావా మీ తీర్మానానికి తగినట్టు దేవుడిని ఆశ్రయిస్తాను మీరు కళ్ళు కోసుకుంటే ప్రార్థన చేస్తారు పరసు తరగనా మరోసారి నీ కృపలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని మళ్ళీ అడిపించినారు మీ యొక్క వాక్యాన్ని తరించలాగిన వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగనా మీ యొక్క అభిషేకం మాకు అనుగ్రహించిన మీ యొక్క పరశురాభిషేకం లేకపోతే ప్రభావ ఇవి మేము ప్రకటించలేము ఇవి మీరు మేము అర్థం చేసుకోలేము కాబట్టి మీరు మా మధ్యలో ఈ రోజు సంచరిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన మా రక్షణను కొనసాగించుకోవాలా మా పేరును మేము నిశ్చయం చేసుకోవడా ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కొనసాగుతారు లేకపోతే భక్తులు మోసపోతాం మోసపోకుండా ఉండాలంటే వీటిని మర్చిపోవాలి ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని చిన్నపిల్లలు తండ్రి ఆశ్రించమని ప్రార్థిస్తున్నాం అభిషన్ చేతి చికెని పథకాల మంత్రశక్తులు ఏసుకృష్ణ పాత్రస్తున్నాం బాబా ఈ బిడ్డలందరూ కండి సమస్త జరగ శిష్యులు చేయాలా ఒకరోజు మేము చుడల బాబా ఇక్కడ ప్రాంతం నా గిన్నెండి మందిరం ఒక నిండి దొరడాన ప్రాభ జలంతగా ఆత్మల సంపాదన ఇక్కడికి రావాలా అది మేము మా కన్నా చుల ప్రాభం వరకు మేము కష్టపడుతున్న మీద అందరూ ప్రతి క్రైస్తవులు కాని అక్షయమైన ఆహారం కొరకు ఈ రోజు నేను కష్టపడాలా ప్రభు వాతను మాట్లాడని ప్రభు మా గుండెలను సరిచేయని ప్రభు నేను ఎన్నిసార్లు ప్రభు వేషధారణ జీవితాలను జీవిస్తున్నాం బయటికి భక్తిగా ఉన్నాం దాని శక్తిని ఆశ్రయించే వారిలాగా ఉన్నాం నేను ఎవరికీ శివ ప్రకటించలేదు సిగ్గుపడుతున్నాం మా ను తొలగించి వాటిని నేను సిగ్గుబానికి మీలేదు బ్రవ్వ మీరు మీరు వచ్చినప్పుడు సిగ్గుపడతానని మా గురు కాబట్టి ఈరోజు సిగ్గుపడం ప్రేమతో అందరికీ మీ యొక్క రక్షణ సువార్థాన్ని ప్రకటిస్తున్నాం మీకున్న వాటిని మీరు ముండాన్ని స్వస్థపరచం అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి అందరినీ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిషత్ నామం మీ రాగం వారు మీరు అందరినీ శివపరచుకోమని మీరే మణిమ పొందమని ప్రతి చోట్ల వీరిని సాక్షణ పెట్టుకోమని నానైనా ఏ సిర ప్రార్థించావు తల్లి ఆమె పేసలాడు